జనశబ్దస్య తత్వేషు అవూఢత్వాత్ ఇరవై ఐదు జనులో ఉందనుకోండి జనము అంటే అర్థం ఏంటి జనహ అంటే అర్థం ఏంటి సాంఖ్యులు చెప్పే తత్వములోని అర్థం ఎక్కడైనా ఉందా అలాంటి మీనింగ్ ఎక్కడైనా ఉందండి ఎటిమలాజికల్లీ ఎలాగో లేదు జాయతే ఇది జన అక్కడ ప్రకృతి పుట్టదు ఆత్మ పుట్టదు మిగతా పుడతాయి కాబట్టి జాగితే ఇత జన అనే మీనింగ్ వాడికి కుదరదు వాళ్ళు ఎటిమాలజీ వదిలిపెట్టేసి జన అంటే కేటగరీ తత్వము అనే అనే అర్థం ఎక్కడన్నా ఉందా లేదు రూఢిగా కూడా అర్థం మీకు లేదు జనశబ్దానికి సంఖ్యలు లెక్కబెట్టుకునే తత్వములు అనే అర్థము లేదు ఓకే ఇప్పుడు అణువు ఉందనుకోండి అణువు అనే శబ్దము చిన్నది అనే అర్థాన్ని చెప్తుంది అంతేకాకుండా మాలిక్యూల్ అనే అర్థంలో అది ఫిక్స్డ్గా వాడబడుతూ ఉన్నది పరమాణువులు అణువులు వాళ్ళు మాలిక్యూల్స్ని అణుశబ్దంతో వ్యవహరిస్తున్నారు చిన్న పెద్ద అనే అర్థం అలా కాబట్టి ఆ దాన్ని రూఢి అంటారు ఆ జనశబ్దమునకు సాంఖ్యులు చెప్పే తత్వంలో అర్థము అనే రూఢి అనే ఫిక్స్డ్ యూసేజ్ యూజీ అంటే ఫిక్స్డ్ యూసేజ్ లాంగ్వేజ్ లో ఎక్కడైనా సాహిత్యంలో ఉందా అంటే లేదు కాబట్టి ఇక్కడ చెప్తున్న జనాలు జనులు నువ్వన్న తత్వములు ఎన్నిటికీ కాలేరదు అర్థాంతరోపసంగ్రహేపీ సంఖ్యోపత్తే అర్థాంతరూపసంగ్రహోతి సంక్షోభవర్తి అది ఎందుకంటే జనశబ్దానికి తత్వములు అనే అర్థంలో రూఢి లేదు జనశబ్దానికి ఆ అర్థం లేదు జన అంటే ఏదో ఉంది అర్థం అది ఏ అర్థమైతే అది అది కూడా ఇరవై ఉండొచ్చు కదా ఇంకో అర్థాన్ని మనం గ్రహించిన సందర్భంలో అవి కూడా ఇరవై ఉండొచ్చు ఇరవై ఐదు మీదేనా ఇరవై ఐదు మీ తత్వాల తత్వం మరొకటి ఏది ఇరవై ఐదు లేవా ఈ సృష్టిలో ఇంకేదైనా ఉండొచ్చు జనశబ్దానికి మీ తత్వం అర్థం కాదు ఇంకేదో అర్థం ఉంటుంది అవి ఇరవై ఉండొచ్చు కాబట్టి మరో గ్రూప్ ఆఫ్ థింగ్స్ని ఇరవై ఐదు ఇంటిని ఎక్కడో లెక్కబెడితే అది ఆ మంత్రం మీ తత్వంలో చెప్పే మంత్రం అవుతుంది అని అన్నాడు అంటే అప్పుడు సాంఖ్యుడు తిరగబడి ప్రశ్న వేసుకున్నాడు కథం తర్హి పంచపనా సరేనగా పంచపంచజనా ఆ ఇరవై ఐదు మాది కాదు నువ్వేమిటా చెప్పు అది ఏమిటో చెప్పు నువ్వు చెప్పు అది ఏమిటో సాంక్ష్యతత్వాలు అయితే కాదు ఏమిటో చెప్పు నువ్వు ఉచ్యతే చెప్తున్నాం విను దిక్సంఖ్యే సంజ్ఞా ఇది విశేషస్మర ఇది విశేషస్మరణాత్ సంజ్ఞాయా పంచశబ్దస్ జనశబ్దేన సమాస దిక్సంఖ్యే సంజ్ఞాయాం అని ఒక సూత్రం ఒకటి పాణినిలో వస్తుంది అది సమాస ప్రకరణంలో వస్తుంది దిక్సంఖ్యే అంటే దిక్కును సంఖ్యను చెప్పేటువంటి శబ్దము అది ప్రథమా వివచనం దిక్చ సంఖ్యాచ దిక్ సంఖ్యే అవి సమస్య అంటే ఇంకో పదంతో సమస్య ఇస్తాయి ఏమండి ప్రథమావిభక్తిలో ఉంది కనుక ఉపసర్జన సముజ్ఞ వస్తుంది ఏది ఏది ప్రథమావిభక్తిలో ఉంటుందో సూత్రముడు దానికి ఉపసర్జన సముజ్ఞ వచ్చి ఉపసర్జనం పూర్వం అనే సూత్రం చేత అది పూర్వపదంగా ఉంటుంది ఉత్తర పదం ఏది ఉంటే అది ఉండొచ్చు దిక్కుకి చెందిన పదంతో ఉత్తర పదం పెట్టుకుని సమాసం చేస్తాం అలాగే సంఖ్యాపదముతోటి ఉత్తర పదం పెట్టుకుని సమాసం చేస్తాం చేసినప్పుడు ఆ సమాసములు రూఢి అర్థంలో మాత్రమే అవి ప్రవర్తిస్తాయి సంజ్ఞ అంటే రూఢి అని అర్థం సంజ్ఞగా అది దానికి ఎటిమలాజికల్ మీనింగ్ పెట్టకూడదు లేదు సంజ్ఞ ఆ విధంగా వాళ్ళకి ఫిక్స్డ్ నేమి కింద పెట్టుకున్న సందర్భంలో మాత్రమే దిక్సంఖ్య సంజ్ఞా దిక్కు సంఖ్యా వాచక శబ్దములు ఉత్తర పదముతో సమసిస్తాయి అని పాణి గారి సూత్రం దీనికి దృష్టాంతం ఏంటంటే సప్తచతే ఋషయశ్చ సప్తర్షయ సమాసం వాళ్ళకి సప్తర్షులని పేరు వశిష్ఠుడు సప్తర్షు అని వామదేవుడు సప్తరుష సప్తరుషు అన్నది పేరది వాళ్ళకి సప్తరుషులు అని పేరు సంజ్ఞ ఎంతమందిరా ఈ సప్తరుషులు ఎందుకంటే సప్తరుషులు సంజ్ఞ అయిపోయింది అది ఎంతమంది ఈ అంటే సప్త సప్తర్షయ సప్తరుషులని పేరు గల వాళ్ళు ఏడుగురు త్రీ మస్టియర్స్ లాగా మస్కిటియర్స్ ఉండరు త్రీ మస్కిటియర్స్ ఉంటారు మస్కిటియర్స్తో ఏమి ఉండదు త్రీ మస్కియర్స్ ఉంటారు మహారాష్ట్ర సమయం ఉంటుంది అది సౌజ్ఞ సప్త సప్తర్షయా అది సంఖ్యాపదము పూర్వమునందున్నటువంటి సమాసపదం ఈ పంచ జనా అది ఒక సంజ్ఞ చెప్పే బూఢ్యర్థము కలిగిన సమాసపదం సంఖ్యాపదము పూర్వమునందున్న సమాసపదం ఒకసారి సమాసం చేసేసిన తరువాత అది రూఢ్యర్థాన్ని చెప్తుంది తప్ప ఆ సంఖ్యతో ఇంత సంబంధమేం లేదు ఆ పంచజనులు ఎంతమంది అంటే ఐదుగురు అప్పుడు సంఖ్య వేరే పెట్టుకోవాలి మీరు సంఖ్య కావలసి వస్తే పంచజనాహనే సమాసంలో ఉండే పంచశబ్దం మీద ఆధారపడకూడదు అది సమాసంలో కలిసిపోయి రూఢిలోకి వెళ్ళిపోయింది ఇంకా దాని నుంచి మీకు సంఖ్య రాదు ఒకప్పుడు చట్మారహా పంచజనాహ ప్రజ పంచజనాహనొచ్చు కాబట్టి సంఖ్య వేరే పెట్టుకోవాలి అంచేతన అలా వచ్చింది పంచ పంచజనాహణ అలా వచ్చింది అక్కడ పంచాన్నది కో ఇన్సిడెన్సే ఇట్ కుడ్ బీ ఫోర్ ఆల్సో ఇట్ కుడ్ బీ త్రీ ఆల్సో కాబట్టి అది అక్కడ పరిస్థితి ఆ పంచజంలో చెప్తారు కాబట్టి నువ్వు అనుకుంటున్నా ఐదు ఐదు ఇరవై ఐదు లేదు ఒకసారి దిక్సంఖ్యా శబ్దములను సంజ్ఞార్థంలో సమాసం చేసిన తర్వాత ఆ దిక్కు దిక్కు కాదు సంజ్ఞ సౌజ్ఞ కాదు సంజ్ఞలో సంఖ్య సంఖ్య కాదు సంజ్ఞలో కలిసిపోతాయి అందుకేనే దానికి దృష్టాంతాలు ఏమిచ్చానంటే దక్షిణాగ్ని ఉంటుంది దక్షిణాగ్ని అంటే దక్షిణ్యాం దిశాం భవ అగ్ని దక్షిణ దక్షిణ్యాం దిశాం భవ దిశాదిశ్యాం దక్షిణ్యాంధిష్ట్యానుభవ దక్షిణ దక్షిణశ్చాస అగ్నిష్ట దక్షిణాగ్ని ఇప్పుడు దక్షిణ శబ్దంతో అగ్నిశబ్దానికి సమాసం చేసేసాడు సమాసం చేసిన తర్వాత దక్షిణ దిక్కునందు అది ఉండే అగ్ని అనే అర్థం లేదు దానికి మూడు అగ్నులు ఉన్నాయి గార్హపత్యాగ్ని ఆహవనీయాగ్ని దక్షిణాగ్ని మూడు అగ్నులు ఉన్నాయి ఆ దక్షిణాగ్ని అన్నది దాని పేరు అంతే తప్ప దక్షిణ దిక్కునందు ఉండే అగ్ని అనే అర్థం దానికి లేదు అది ఒకవేళ దక్షిణ దిక్కునందు ఉందని నువ్వు చెప్పదలుచుకుంటే దక్షిణాగ్ని దక్షిణశ్యాం దిశ్యాం వర్తతే అని వేరే చెప్పుకోవాలి ఆ ఫలానా అగ్నికి అది రూఢిగా సంజ్ఞగా వెళ్ళిపోయింది అది దిక్ దిక్కుకి దృష్టాంతం సంఖ్యక దృష్టాంతం పంచజనా కాబట్టి దిక్సంఖ్య సంజ్ఞాం దాన్ని బట్టి వచ్చింది విశేషస్మరణాత్ స్మరణము అంటే స్మృతి విశేష స్మరణము అంటే విశిష్టమైన స్మృతి అంటే పాణిని యొక్క స్మృతి అని అర్థం అంటే వ్యాకరణము అండి విశేష స్మరణము అంటే అర్థం అది లేకపోతే మీకు అది కన్ఫ్యూజన్ గా ఉంటుంది స్మరణం స్మృతి విశేష స్మరణం విశిష్టా స్మృతి పాణనీయా స్మృతి అనర్థం పాణిని గారి స్మృతిని బట్టి పంచశబ్దబ్దైన సమాసే సంటే రూఢ్యర్థం రూఢ్యర్థం నందు మాత్రమే పంచశబ్దానికి జ్ఞానశ్దంతో సమాసం ఉచింది తూహత్వ కెచిత్ పంచజనామవివక్ష్యే కొంతమందికి రూఢమైన అర్థంలో ఫిక్స్డ్ మీనింగ్లో పంచజనులు అని పేరు ఉంటుంది వాళ్ళు కొంతమంది కొన్నింటికి కొన్నిటికో కొంతమందికో పంచజనులు అని పేరు ఉంటుంది అలాగా అది రూఢి అర్థంలో వచ్చినటువంటి పంచజనులు తప్ప మీ సాంఖ్యులు చెప్పేటువంటి తత్వాలకి దీనికి ఏమీ సంబంధం లేదు నా సాంఖ్యతత్వాభిప్రాయ అయినా అక్కడ పంచ అనే మాట ఐదు ఐదుల ఇరవై ఐదు సాంఖ్యలతత్వాన్ని అభిప్రాయంతో ప్రయోగించిన ఫలం కాదండి పంచజనులనే ఒక అని గ్రూప్ ఆఫ్ థింగ్స్ ఉన్నారు ఫిక్స్డ్ నేమ్లో ఉంటారు వాళ్ళు పంచజనులని వాళ్ళకి పేరు వాళ్ళు లేకపోతే అవి ఆ అభిప్రాయంతో వచ్చిన మాట తప్ప నీ ఐదు ఐదు లేదు ఓకే ఆ పంచజన తత్వ పంచజనులు అవి ఏవైతే అవి అవి ఎన్నేన ఆకాంక్ష తే కతిమాకాంక్షా పునఃపంచేటి ప్రయ్య ఆ పంచజనులు అనబడే తత్వం అనేవి ఆ థింగ్స్ అవి ఎన్నండి అని అడిగితే పంచాన్ని మళ్ళీ సమాధానం చెప్పారు అది పంచ అవడం ఇట్ నీడ్ నాట్ బి పంచ దానికి ఒక దృష్టాంతం ఇచ్చారు సప్త ఋషులని పేరుతో ఉన్నారు ఋషులు అన్నాడు ఒక ఆయన ఒక అలాగా సప్త ఋషులనే పేరుతో ఉంటారా వాళ్ళు ఎంతమంది అని అడిగితే సప్త అని చెప్పాడు దృష్టాంతం ఓకే కాబట్టి ఇప్పుడు ఏమర్థం చెప్తారు పంచపంచజనా అంటే పంచజనామా కే పంచైవ కాబట్టి ఇప్పుడు పంచజనా అంటే అర్థం ఏంటంటే పంచజనా అనే ఫిక్స్డ్ నేము కలిగినవి ఏవైతే అవి ఐదు ఉన్నాయి అని అర్థం సప్తర్షయ సప్తే యథా అది ఎలాగంటే సప్తర్షులని పేరు కలిగిన ఋషులు ఏడు అన్నట్టుగా పంచజనా అనే పేరు గలవి అవి ఏవైతే అవి ఐదున్నాయి అనర్థం ఇప్పుడు అవి ఏవి కే పునస్తే పంచజనా నామేతి నామ అవ్యయం అంటే నామ శబ్దమైతే పేరు అవ్యయమైతే ప్రసిద్ధి సో పంచజనాహ నామ పంచజనులని ప్రసిద్ధి చెందిన అవి అవి కే పునః అవి ఏమిటంటారు వాటికి పంచజనా అనే రూఢి పేరు వచ్చిందన్నారే అవి తే మా విషయం చె చెప్పబడుతోంది ప్రాణాదయో వాక్యశేషా వాక్యశేషం చూసుకోవాలి వాక్యశేషం చూసుకోవాలి వాక్యశేషము అంటే ఎస్మిన్ పంచపంచ జనా అని విన్నారండి విన్న ఉంటుంది అవిగో ఐదు ఐదులు ఇరవై ఐదు మావే మొత్తం వాక్యం అంతా చూసుకోవాలి వెనక్కి వెళ్ళి అవి మనమే అవుతాయా అని చూసుకోవాలి ఎర్రతలపాగా కన్నా అదుగో మావాడే అనుకోకూడదు వాడు పొట్టిగా ఉన్నాడా పొడుగ్గా ఉన్నాడా షత్తే వేసుకున్నాడు ముఖం కనపడకపోతే ముఖం చూడాలి చూసి మనవాడైతే మనవాడు కాకపోతే కాడు అలా కొంచెం ముందుకు చూడొద్దు పంచపంచనగానే అది మాదే అంటూ దాన్ని వాక్యశేషము అంటే వాక్యం కొన్ని కొంత వినేప్పటికీ మీకు కొంచెం చూచాయిగా తెలిసినప్పుడు అది తెలిసినది కరెక్టా కాదా అన్నది మొత్తం మిగిలిన వాక్య భాగాన్ని కూడా విని ఆ వాక్యం అంటే మొత్తం టాపిక్కి వాక్యం అనిపోయాడు మిగిలిన టాపిక్ అంతా చూసుకునే ఆ సెక్షన్ పూర్తయ్యే వరకు చదివి అది మనదా కాదా అన్నది సెటిల్ చేసుకోవాలి తప్ప పూర్తయి మాది మాదనే అవి పనిచే స్క్రీన్ పనిచే అది మాది అలాగా గారి పిండి వంట సాగు అలాగా గారి పిండి ఆ సాగుత ఏంటంటే ఒక అమ్మగారు ఒక ఆమెకి భర్తకి భర్తతో కాపురం న్యూక్లియర్ ఫ్యామిలీ అనమాట భర్త ఇంటికి వచ్చేప్పటికీ గాదులు వండి పెట్టాలని ఆవిడ కోరిక కలిగింది భర్తకి గాదులు అంటే ఇష్టమని అత్తగారిని పక్కింటి అమ్మగారిని అడిగింది ఆవిడికి తెలియదు అమ్మాయికి తెలియదు గాలిలో ఎలా వీట వచ్చింది గాదిలో సో పక్కింటి అమ్మగారిని అడిగింది అమ్మాయి అమ్మగారు గాలు చేయాలండి ఇవాళ గాలి చందాం అనుకుంటున్నాను అంటే అలాగమ్మా అయితే మినప్పప్పు ఉందా అన్నది యా ఉంది మినప్పప్పు ఆ మినపప్పు కూడా తమిడు మినప్పప్పు నానపోసి అని అనగానే గోడ మీంచి మాట్లాడుకుంటున్నారు గోడవతలు ఆవిడే గోడ అవతలవిడా ఓహో అలాగండి మా అమ్మగారు వాళ్ళు వెళ్ళిపోతుంది వాళ్ళకి వెళ్ళిపోయి తమిడు మినప్పప్పు నాన దాన్ని నానపోసి మళ్ళీ వచ్చింది వచ్చాడు ఏమిటి తోటే కనుకుండా ఏడిపోయింది ఏమిటని అమ్మగారు పాప ఆవిడ పనులు ఆవిడ ఉన్నారు మళ్ళీ గోడ దగ్గరికి వచ్చి పెట్టగోడ మా అమ్మగారు మళ్ళీ గురించింది ఏమా ఏమిటి ఆ దాన్ని పిల్లవాళ్ళు నానపోసేసారండి అని అని చెప్పింది అంటే అప్పుడు అది చూడు మొత్తం అంత విని చేయాలి తప్ప అలా ఒక్క మాట పట్టుకుని తిరిగి చేయడం కాదు ఆ నానకో బాగా నానిన తర్వాత దాని మీద ఉండే పుట్టంతా తీసేసి అనగానే మళ్ళీ ఈ కథ అలా సాగుతూ ఉంది అలా ఉండకూడదు కెమిస్ట్రీలో కూడా తీసుకెళ్ళే క్రీన్ ఫ్లాష్ అనగానే మళ్ళీ వెళ్ళిపోయి క్రీన్ ఎక్కడ సోడియం హైడ్రాక్సైడ్గా అనగానే వెళ్ళి సోడియం హైడ్రాక్సైడ్ దాంట్లో అలా చేయకూడదు మొత్తం చదవాలి కానీ మొత్తం రియాక్షన్ అంతా త్వరగా అర్థం చేసుకుని అప్పుడు ఒక పద్ధతిలో చేసుకుంటూ వెళ్ళాను యస్ నువ్వు పంచపడి మీద ఆగోదు మాదే అలా ఉండకూడదు వాక్యశేష చూసుకోవాలయ్యా మొత్తం అంతా ప్రొసీజర్ అంతా చదువుకోవాలి వాక్యశేష చూస్తే మీకు తెలుస్తుంది ఆ పంచ ఏమిటంటే ప్రాణములు అలాంటి పంచ ప్రాణములు ఇంకా ఇవ్వకుండా ఉన్నాయి నువ్వు అనుకుంటున్న తత్వములు మాత్రం అది కాదే కావు అదే ఇప్పుడు అష్టౌ వసవ ఏకాదశ రుద్రా ద్వాదశాదిత్యా ద్వే అశ్వినౌ ఇలాంటి కౌంట్లు ఉంటాయి ఇవన్నీ కూడా అధ్యాత్మముందు నిరూపించారు బృహదహకంలో ఓ బ్రాహ్మణులు యాజ్ఞవైక్య సంవాదంలో ఇవన్నీ కూడా నేర్ప నిరూపించారు ముప్పై మూడు దేవతల దగ్గర కతి దేవాహ అన్న చోట ఇప్పుడు ఏకాదశి రుద్రాహణం నేనుకోండి పదకొండు రుద్రులు ఎవరు అవన్నీ ఇక్కడ ఇక్కడే ఉంటాయి అష్టవసవ ఎవరు ఇక్కడే ఉంటారు సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అంటే మనం ఏమనుకుంటాం దేవతలు ఎక్కడెక్కడో ఉన్నారు పురాణం ఏం చేస్తుందంటే దేవతల పంచలను ధ్యోతిలు కట్టి కిరీటాలు పెట్టి ఎక్కడో బయట కూర్చుంటుంది పురాణం చేసేటువంటి పద్ధతి వేదం ఏం చేస్తుంది దేవతలని ఇక్కడ ప్రవేశపెడుతుంది ఇక్కడ చూపిస్తుంది దేవత మనస్సు ఒక దేవత మనస్సు యొక్క అధీనంలో ఐదు ఇంద్రియములు దేవతలు ఐదు కర్మేంద్రియములు దేవతలు అంటూ ఇలాగ చూపిస్తుంది దేవత అంటే దివ్వు అనే ధాతువు గురించి వచ్చింది ప్రకాశము ఉండాలి ఇప్పుడు చేతులు ఉన్నాయనుకోండి వాటికి ప్రకాశము లేదు కన్ను ఉందనుకోండి దానికి ప్రకాశము కలదు కాబట్టి కన్ను దేవత అలా ఎనివే ఈ ప్రాణము మొదలైనవి పంచ పంచజనులవి వాటికి పంచజనులని పేరు పెట్టారు ఆ సంగతి మీరు వాక్య శేషాన్ని చూసుకుంటే మీకు అర్థమవు అనే సూత్రం ఇది ఈ యశ్విన్ పండి బృహదారంగోపనిషత్తులో ఉంటాం కదా ఇది ఆ నాలుగు నాలుగు పదిహేడు కొంచెం ముందుకు పోవాలి ముందుకు పోతే అవన్నీ మీకు వివరంగా తెలుస్తాయి ఎస్ పంచ పంచజనా ఉత్తరస్మిన్ మంత్రే బ్రహ్మస్వరూపనిరూపణాయ ప్రాణాదయ పంచనిర్దిష్టా అక్కడ ప్రాణాలయహ అంటే పంచప్రాణములని కాదు ఏదో ఉన్నాయి ప్రాణంతో మొదలుపెట్టి ఐదు ప్రాణ అరిహియ అంటే ప్రాణముతో మొదలుపెట్టి ఐదు ఉన్నాయి అవి పంచజనులని పేరు ఇది బృహదారంలో ఉంది యశ్విని పంచపంచజనా మంత్రం తరువాతి పక్క మంత్రంలోనే ఉంది తర్వాత ఈ సెక్షన్ ఎందుకు వచ్చిందంటే బ్రహ్మ పరబ్రహ్మ యొక్క స్వరూపాన్ని బోధించడానికి దీనికి సాంఖ్యానికి అసలు పొంతన కుదరదు సాంఖ్యులు బ్రహ్మనాస్తికులు వాళ్ళు బ్రహ్మను అంగీకరించరు ఈ సెక్షన్ ఎక్కడ ఇదేంట్లో ఉంది బ్రహ్మ బ్రహ్మ యొక్క స్వరూపాన్ని నిరూపించే సెక్షన్ ఇది ఈ సెక్షన్లో నీకు పంచపంచగానే అది మాదే అని అసలు ఆ బ్రహ్మ నీకు పంచిరాడు బ్రహ్మది బ్రహ్మస్వరూపాన్ని చెప్పే సందర్భంలో ఒక ఐదింటిని చెప్పారు ఈ ఐదు దేంతో మొదలయ్యాయి ప్రాణంతో మొదలయ్యాయి ఈ ఐదింటికి పంచజనా అని పేరు పెట్టారు ఏమిటా ఐదును ప్రాణస్య ప్రాణం ఉపచక్షుషు ఉపశ్రోత్రోత్రం అన్నస్ అన్నం మనసో ఏ మనో విదు అక్కడ బ్రహ్మను చెప్తూ ఏమన్నారంటే చూడండి ఈ బ్రహ్మ మీ ప్రాణశక్తికి ప్రాణము అంటే దేనివలన మీ దేహంలో ప్రాణశక్తి ప్రకటమై అన్ని పనులు మీరు చేసుకోగలుగుతున్నారో ఆ ప్రాణానికి ప్రాణము అది ఒకటే మీరు చూస్తున్నారు కదా చూసే శక్తి మీకున్నది చక్షుష ఆ కన్నుకి కన్ను ఉపశ్రోత్రం చెవికి చెవి అన్నస్య అన్నం అన్నము దేహము అంటే ఫుడ్తో తయారైనటువంటి దేహము దేహానికి దేహము అన్నస్య అన్నం అది మనకి చేతనైన కేనోపనిషత్ ప్రక్రియ కాది ఓకే దానికంటే డిఫరెంటు అన్ని ఉపనిషత్తులు ఒక్కలాగే ఉండక్కర్లేదు కదండి సో అన్నస్థి అన్నం అది ఆయనే చెప్తారు కొంచెం ఊపికి పట్టండి ఈ అన్నస్థ అన్నం ఏమిటో అవసరమైతే గృహదారం యొక్క భాష్యం తీసి చూడొచ్చు బ్రహ్మయే తర్వాత మనస్సుకి మనస్సు మనసో ఏ మనహ మనస్సో మనహ అది బ్రహ్మయే ఆ బ్రహ్మను ఎవరైతే తెలుసుకుంటారో ఏ అని అలా చెప్పారు అది పంచజనులంటే అసలు అక్కడ ఐదు లేనే లేదు ఆ ఐదింటికి కలిపి పంచజనులని రూఢి ఒక నామధేయమది పేరు ఈ పంచజనులు ఎన్నంటే ఇవన్నీ ఎన్ని వచ్చాయి పంచజనులు మీకు ఐదు వచ్చాయి ప్రాణ ప్రాణస్య ప్రాణం మన చక్షు చక్షు స్తోత్ర స్తోత్ర ఎన్ని పంచజన్లు వచ్చాయి ఐదు వచ్చాయి ఇక్కడ ఇరవై ఐదు ఉన్నాయా ఐదు ఉన్నాయా ఐదు ఉన్నాయి ఆ ఐదింట్లో ప్రతి ఒక్కదానికి పేరేమిటి పంచబట్టి ఐదు పంచజనులు అంతే తప్ప ఐదు ఐదు ఇరవై ఉంది ఇక్కడ ఐదే ఉంది ఆ ఐదుకి పంచజను పేరు సప్త సప్తర్షయ నలభై తొమ్మిది ఉందా ఏడుగుదారు ఏదేళ్ళు నలభై తొమ్మిది అత్ర వాక్యశేషగత సన్నిధానాత్ పంచజనా వివక్ష్యంతే ఈ ఐదుకి పంచజనులని పేరు అలా స్థుతి చెప్పబోరుతోంది ఎందుకంటే అక్కడ పంచపంచ ఎస్ పంచపంచజనా అని మంత్రము అయిన పక్కనే వాక్యశ మీకు అక్కడ డౌట్ వస్తుంది ఈ పంచజనులు ఐదు ఏమిటి అని మీకు డౌట్ రాగానే వాక్యశేషలో ఐదింటిని లెక్కటాయి ఓహో ఇదా పంచజనులు ఐదును ఈ ఐదు ఆ చిత్తాకాశము నుండి ప్రతిష్ఠితములై పరమాత్మ ప్రతిష్ఠితములై ఉన్నాయి అది అక్కడ ప్రకటన దానికి సంఖ్యకి ఏమీ సంబంధం లేదు అది ఇప్పుడు త్వమేవ మాతా చెత త్వమేవా అన్నారనుకోండి అంటే అదుగో అది మా దైవమే అలా మొదలు పెట్టకూడదు అసలు ఏదో సందర్భంలో అలా వచ్చింది కానీ అన్నింటికీ ఆయనకి ప్రతీది మీదే అదుగో మా బాబా గారేది అని అలాగా మరి పెట్టి యుక్తి ఏమీ లేకుండా కథం పునః జనశబ్ద ప్రయోగ అక్కడికి ఆ కిటికు ఆ రహస్యం విడిపోయింది కదండి ఇక్కడ ఇరవై ఐదేళ్ళు లేవు ఐదే ఉన్నాయి పంచ ఏమిటి ఆ ఐదును పంచజనులు వాటికి పంచజనులని పేరు అంటే మాట పంచజనులని పేరే తప్ప ఐదు ఐదులు కాదు ఇది అయితే వాటికి పంచజనులని పేరు ఎలా వచ్చిందంటారు అసలు జనశబ్ద ప్రయోగం చేశారు సప్తరుషుల్లో ఆ సప్తాది సౌజ్ఞలోకి వెళ్ళిపోయింది అలాగే పంచజనుల్లో ఈ పంచ సంజ్ఞలోకి వెళ్ళిపోయింది ఇప్పుడు కాకినాడలో మీ ఇల్లు ఎక్కడుందండి అంటే ఫిఫ్టీ బిల్డింగ్స్ దగ్గర ఉందంటే ఫిఫ్టీ బిల్డింగ్స్ సంజ్ఞ అక్కడ యాభై బిల్డింగులు కాదు ఐదు బిల్డింగులు ఉన్నాయి నేను అడిగాను ఏమిటండి ఫిఫ్టీ బిల్డింగ్స్ అంటే అప్పట్లో రెండు రెండు లేఅవుట్లు తీసుకుని ఒక బిల్డరు ఒక లేఅవుట్కి యాభై బిల్డింగ్లు కట్టడానికి మున్సిపాలిటీకి సబ్మిట్ చేశాడు దానికి ఫిఫ్టీ బిల్డింగ్స్ లేఅవుట్ అని పెట్టారు ఇంకో పెద్ద లేఅవుట్ తీసుకుని హండ్రెడ్ బిల్డింగ్స్ లేఅవుట్ అని వాడు పెట్టుకున్నాడు ఆ పేరు వాడు అమ్మకం ప్రారంభించినప్పుడు ఫిఫ్టీ బిల్డింగ్స్లో కావాలా హండ్రెడ్ బిల్డింగ్స్ లో కావాలా అని అందినప్పుడు ఈ ఫిఫ్టీ బిల్డింగ్స్ లో కొనుక్కున్నారు అందరూ అది డెవలప్ అయింది హండ్రెడ్ బిల్డింగ్స్ డెవలప్ కాలేదు అది ఆ పేరు పోయింది సమాజంలో లేదు కాబట్టి కాకినాడలో ఫిఫ్టీ బిల్డింగ్స్ మిగిలి ఉంటాయి అక్కడ ఒకదానికి ఒకదానికి కాంపౌండ్ వాళ్ళ చోటు కూడా లేకుండా అలాగా పక్క పక్కకి ఉరుస్తుకుంటూ రెండు వేల బిల్డింగ్లు ఉంటాయి మా రామకృష్ణ సేవా సమితి కూడా పక్కనే ఉంది కాబట్టి అది 50 బిల్డింగ్స్ అంటాయి ఆ ఫిఫ్టీకి ఫిఫ్టీ బిల్డింగ్స్ లో ఎన్ని బిల్డింగ్స్ ఉంటాయండి ఇప్పుడు ఏం చెప్పాను నేను ఆ ఫిఫ్టీ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ద నెంబర్ ఇది సౌజ్ఞలోకి వెళ్ళిపోయిందని ఈ పంచ అలాంటిది పంచజన ప్రాణము ఒక పంచజనము చక్షు ఇంకొక పంచజనము మనస్సు మూడవ పంచజనము శ్రోత్రము నాలుగవ పంచజనము అన్నము ఐదవ పంచజనము ఇలా ఇప్పుడు ఎన్ని పంచజనాలు ఐదు వచ్చింది అది దాని కథ అయితే ప్రాణము మనస్సు వీటిని పట్టుకుని జన అనే పేరు ఎలా వచ్చిందండి వాటిని జనం అని ఎందుకంటారు తత్వేసు వాజన శబ్ద ప్రయోగ అంటే వేదాంత అన్నాడు సాంఖ్యులతోటి ఎట్లా జనం జనం అంటే నీ తత్వాలైనా మరేం కాదా అని అడిగాడు అడిగాడు ఇంతకుముందు అంజేత వాడిప్పుడు అడుగుతున్నాడు సరే జనం అంటే మా తత్వాలు కాదులేవయ్యా జనం అంటే మరి ఈ మాత్రమే ఎలా అయ్యాయి మాత్రం జనమాయేమి అని వాడు ఎదురు ప్రశ్న వాడి సిద్ధాంతాన్ని వాడు వదిలిపెట్టేశాడు అది ఇలాగే నిలబడదు వీడు చెప్పి దాంట్లో లొసుగులు పట్టుకునే ప్రయత్నం అంటే ఈయనన్నారు ఎలా నీ ఆ జనాన్ని నీ తత్వాలకి అన్వయిద్దామని నువ్వు ప్రయత్నం చేశావు కదా ఏ విధంగా అన్వయిద్దాం నన్ను అడుగుతున్నావే ప్రశ్న జనం అంటే ప్రాణాదులు ఎలా అయ్యాయని జనం అంటే తత్వాదులు ఎలా తత్వాలు మాత్రం ఎలా ఆ శబ్దం నీకు నీకు సహకరించదు నాకు సహకరించదు నువ్వు దాన్ని కిట్టుబాటు చేసుకోవాలి నేను కిట్టుబాటు చేసుకోవాలి నువ్వు నన్ను ప్రశ్న అడుగుతావేటి సమానేటు ప్రసిద్ధ్యతిక్రమే వాక్యశేషవత్ ప్రాణాదయ ఏ గ్రహీతవ్యా ఇక్కడ రహస్యం ఏంటంటే జనశబ్దానికి ప్రసిద్ధమైన అర్థము ఏమీ చూసుకోవాలి జనశబ్దానికి ప్రసిద్ధమైన అర్థం ఏమిటి మనిషి అని అర్థం పుట్టేవాడు అని అర్థం జాగ్రత్త జన పుట్టేవాడు పుట్టేవాడు అన్నప్పుడు ఇప్పుడు ఈ తత్వములకు ఈ జనశబ్దం అన్వయించదు ఎందుకంటే అన్నీ పుట్టవు కొన్ని పుడతాయి కొన్ని పుట్టవు కాబట్టి ప్రసిద్ధమైన అర్థాన్ని మీరు పక్కన పెట్టి జీనశబ్దంతో తత్వాలని మేము నిర్దేశిస్తున్నాము అని నువ్వు చెప్పాలి ప్రసిద్ధార్థాన్ని పక్కన పెట్టి చెప్పాలి నువ్వు ఆ పని ప్రసిద్ధార్థాన్ని పక్కన పెట్టి చెప్తాం నీకు తేడా ఏమిటంటే నువ్వు చెప్పదలుచుకున్న తత్వములు వాక్యశేషలో ఎక్కడ చుట్టుపక్కల ఎక్కడా లేవు మేము చెప్పదలుచుకున్న ఐదు అంశములు ఏవైతే ఉన్నాయో అవి వాక్యశేషలో పక్కనే కూర్చొని వాటిని జనములని మేము అంటాం నువ్వు జనములని తత్వాలని ఏ బేసిస్ మీద అనదలుచుకున్నావో అదే బేసిస్ మీద వీటిని జనములని అంటాం వాస్తవంలో నీ తత్వాలు జనములు కాదు ఇది జనములు కాదు ప్రసిద్ధమైన అర్థాన్ని విడిచిపెట్టి ఆ సందర్భా అర్థాన్ని స్వీకరించడం మీకు తప్పదు మాకు తప్పదు కాబట్టి నువ్వు ప్రశ్న వేయటానికి వీలు లేదు ఓకే ఇది ఎలాగంటే ఈ జనశబ్ద ప్రయోగం ఇంగ్లీష్లో కూడా ఉంది ఎలాగంటే నేను చెప్తా చూడండి ఇన్ దట్ రూమ్ దేర్ ఈజ్ అయిర్ అండ్ దేర్ ఈజ్ అ టేబుల్ నా ది ఫస్ట్ గై ఆ ది సెకండ్ గై ఓ చైర్ వాట్ ఆర్ యూ డో ఇన్ హెయిర్ అంటే ఇప్పుడు గై అనే మాటని ఏ అర్థంలో వాడాం గై గై అంటే తెలుస్తుంది కదండి యూ వై గైర్ ఈజ్ వన్ గై టేబుల్ ఈజ్ వన్ i am uh, let me put my book here you take this guy and keep away you keep this guy here uh, i am uh, i am not comfortable with this guy you put this guy in your pocket ananta kada kada guy ante prasiddhamaina artham enti manushi prasiddhamaina artham ikkada anvayisthunda anvayinchadu appudu vachya sheshana batti guy ante blackberry artham ok sari repa ఇంకో వాచ్ చేసేసాను బట్టి గై అంటే మనిషి నీళ్ళ బాటిల్ అని ఇంకో వస్తుంది అంతే కదా అలాగా తెలిసింది కదా అది దట్ ఈస్ ది వే అమెరికాలో అయితే గై అంటారు బ్రిటన్లో అయితే బ్లోక్ అంటారు బ్లోక్ దిస్ బ్లోక్ దట్ బ్లోక్ అంటూ ఉంటారు ఏ దట్ బ్లోక్ వైజ్ సిటింగ్ డే టీక్ అంటాడు అది మనిషేం కాదు ఊరికేలా ప్రయోగిస్తారు ఇక్కడ కూడా అంతే జరుగుతుంది కాబట్టి ప్రసిద్ధమైన అర్థం నీకు పొసకదు నాకు పొసకదు వాక్యశేషలో ఉన్న దాన్ని బట్టి జనశబ్దానికి పంచజన శబ్దానికి ప్రాణాదుల అర్థమని నేను చెప్తున్నాను నీకు వాక్యశేష లేదు అన్వయము లేదు ఏమీ లేదు అది తేడా ఇప్పుడు చూసుకోండి ప్రసిద్ధి సమానేతు టు ఆర్ దర్ హ్యాండ్ ప్రసిద్ధమైన అర్థమును విడిచిపెట్టి ఇంకో అర్థమును చెప్పుట నీకు నాకు సమానమే అయినప్పటికీ నేను వాక్యశేష ఆధారంగా జనశబ్దం చేత పంచజన శబ్దం చేత ప్రాణాదులను గ్రహిస్తున్నాను అటువంటి స్వారస్యం నీకైతే లేదు అని ముందు కొట్టిపారేశాను ఒక రకంగా ఈ ప్రాణాదులకు జనశబ్ద ప్రయోగం చేయటం కూడా ఎంతో బాగుంది అనుకున్నాను జనసంబంధా ప్రాణాదయ జన శబ్దాజోభవంతిండి దిస్ గై డ్ దిస్ గై ఇన్ డిపార్కెంట్ అని దీని మీద గై శబ్ద ప్రయోగం ఎందుకు చేశారో తెలుసిన బికాస్ ఇట్ ఈజ్ ఆల్వేస్ కనెక్టెడ్ విత్ ఎై అలాగే ఈ ప్రాణము చెవి కన్ను అన్నము మనస్సు ఇవన్నీ కూడా ఒక మనిషికి సంబంధించి ఉంటాయి మనిషిలో భాగంగా ఉంటాయి మనిషితో సంబంధం కలిగి ఉంటాయి కాబట్టి ఈ ఐడెంటిటీని జీవశబ్ద ఐడెంటిటీ ఎందు జనశ ప్రయోగాన్ని చేయడం ఎంతో బాగుంది నీకు మనిషి సంబంధం ఏమైనా ఉందా ప్రకృతి సప్త వికృతులు మనిషి సంబంధం ఏమైనా ఉందా లేదు అలాగే మనిషి సంబంధం ఏమి లేదు ప్రకృతి వీళ్ళు ఎక్కడుంది వీళ్ళు ఎక్కడో ది లోవర్ ఎండ్ ఆఫ్ ది లేడర్ ఉన్నాడు వీళ్ళు మనిషి ప్రకృతి ఎక్కడో టాప్లో ఉంది ఇక జనశబ్దాన్ని కాబట్టి ప్రాణాదులకు జనముతోటి సంబంధం ఉంది కనుక జనునితో సంబంధం ఉంది కనుక ప్రాణాదులందు కూడా జనశబ్దాన్ని మనం ప్రయోగించవచ్చును జనవచనశ్చురుషశ ప్రాణేశు ప్రయుక్త పంచబ్రహ్మపురుషా కాబట్టి జనము జనునితో సంబంధము గల దానిపై ప్రతిదానికి మీరు జనశబ్ద ప్రయోగం చేయగలుగుతారా అంటే చేయొచ్చు జనునితో సంబంధం ఉన్న దానిని జనశబ్దంతో మీరు చెప్పచ్చు ఉదాహరణకి జన అన్న పురుష అన్న అర్థం ఒకటే జన అంటే పురుషుడని అర్థం పురుషుడంటే ఒక మనిషి పురుష శబ్దాన్ని వేదంలో మనిషి అనే అర్థంలో వాడదగిన పురుష శబ్దాన్ని మనిషికి సంబంధించిన అవయవమునందు వాడారు ఎలాగా సేవా ఏతే పంచ బ్రహ్మపురుష అని దీన్ని అక్కడ ఒక చాంద్రోగ్యంలో రెండో మూడో అధ్యాయంలో ఒక ఉపాసన ఉన్నది పంచ సుషీర ఉపాసన ఉంది మూడో అధ్యాయం పుస్తకంలో తీసుకొస్తే నీకు దొరుకుతుంది ఈ హృదయము బ్రహ్మపురము అన్నాడు గుండె ఈ రక్తాన్ని పంపు చేసే గుండెకాయ ఇది బ్రహ్మపురము దీనికి ఐదు ద్వారములు కలవు ఐదు చిల్లులు కలవు మూడు కింద వైపు ఉన్నాయి రెండు పై వైపు ఉన్నాయి ఈ వీటి ఈ ఐదు చిల్లులకి బ్రహ్మపురుషులు అని పేరు బ్రహ్మపురుషులు అంటే బ్రహ్మకు చెందిన పురుషులు గుండెకాయ ఏమిటి బ్రహ్మకు చెందిన పురము ఈ ఐదు చిల్లులు ఏమిటి బ్రహ్మకు చెందిన పురుషులు కాబట్టి ఇక్కడ పురుష శబ్దాన్ని దేంట్లో వాడారు మనిషి అనే అర్థంలో వాడారా మనిషి యొక్క అవయవము అర్థంలో వాడారా మనిషి యొక్క అవయవము అర్థంలో పురుష శబ్దాన్ని ప్రయోగించారు వాస్తవంలో పురుష శబ్దానికి రూఢ అర్థం ఏమిటి మనిషి అర్థం అలాగే జనశబ్దానికి రూఢి ఏమిటి మనిషి అనే అయినప్పటికీ మనిషి యొక్క అవయవమైనటువంటి ప్రాణాదుల ఎందు జన శబ్దాన్ని ప్రయోగించినారు ఎలా అయితే పురుష శబ్దాన్ని పురుషావయవమునందు ప్రయోగించారో జనశబ్దాన్ని కూడా జనావయవమునందు ప్రయోగించుటగలదు ఇది అటువంటిది ఇక ప్రాణోహ పిత ప్రాణోహ మాత ఇత్యాది ఇప్పుడు మనుష్య సంబంధము కలిగిన ప్రాణమునందు జనశుద్ధ ప్రయోగం చేశారు జన అంటే మనుష్య అర్థం జన సంబంధము కలిగిన ప్రాణమునందు జనశుద్ధ ప్రయోగం చేశారు నిజానికి ఆ ప్రాణాన్ని జనశుద్ధ ప్రయోగం చేసిన మంత్రం ఇంకొకటి కూడా కలదు ఎలాగా ప్రాణోహపిత అంటే ప్రాణమే తండ్రి ప్రాణమే తల్లి ఇప్పుడు తల్లి తండ్రి అని మీరు అంటున్నారు ఎవరిని అంటున్నారు తల్లి తండ్రి అని దేహాన్ని అంటున్నారా ప్రాణాన్ని అంటున్నారా దేహాన్ని తల్లి తండ్రి అని మీరంటే వాళ్ళు చచ్చిపోయినప్పుడు ఆ దేహాన్ని తగలబెట్టి మీకు మనుషుణ్ణి హత్య చేసిన పాప తల్లిని తండ్రిని హత్య చేసిన పాపం వస్తుంది వస్తుందా కాబట్టి కాబట్టి దేహము తల్లి కాదు తండ్రి కాదు మరైతే తల్లి తండ్రి ఎవరు ప్రాణమే తల్లి ప్రాణమే తండ్రి ప్రాణము అయి ఒకటి ఒక అంశమే ప్రాణము ఒక్క అంశం మనిషి యొక్క ఒక్క అంశము ప్రాణము కాబట్టి జనశబ్దము మనిషి అనే అర్థమునందు ప్రసిద్ధమైన జనశబ్దమును మనుష్య సంబంధము కలిగిన ప్రాణమునందు ప్రయోగించుట మీకు కనబడుచున్నది అలాగే రాణము చెవి ఎందు కూడా జనశబ్ద ప్రయోగము కన్నునందు కూడా జనశబ్ద ప్రయోగము ఆ విధంగా ఐడెంటిటీ ఎందు జనశ ప్రయోగాన్ని చేస్తారు ఎందుకంటే జనముతో సంబంధము గలవి గలుకే సమాస బలాచ సముదాయ స్వూఢత్వం అవిరుద్ధం తర్వాత జనశబ్దానికి మనిషి అనే అర్థం ఉంది తప్ప అవయవమనే అర్థము లేదు అనేదా నీ సమస్య ఇక్కడ పంచజన శబ్దం సమాస శబ్దం అక్కడ జనశబ్దం లేదు పంచజన శబ్దం ఉన్నది జనశబ్దమే స్వీకరించి వ్యాఖ్యానం చేశారు ఇప్పుడు ఇంకో అడుగు ముందుకు వేసి అక్కడ జనశబ్దం లేదు పంచజన శబ్దం ఉన్నది పంచజన శబ్దము యోగ శబ్దం కాదది రూఢి శబ్దము యోగా అంటే శబ్దం కాదుది సమాసం కానంత వరకు ఎటిమలాజికల్ మీనింగ్ తీసుకోవాలి సమాసం చేశారంటే ఇంకా ఎటిమలాజికల్ మీనింగ్ తీసుకోకూడదు ఫిఫ్టీ బిల్డింగ్స్ అలాగ అయిపోతుంది అది ఫిఫ్టీ బిల్డింగ్స్ విడివిడి పదాలు కాదు ఫిఫ్టీ అంటే నలభై తొమ్మిది ఆ యాభై అని బిల్డింగ్స్ అంటే మల్టిపుల్ బిల్డింగ్స్ అని అర్థం కాదు అక్కడ ఫిఫ్టీ హైఫన్ బిల్డింగ్స్ అది సమాసం ఇంకా రూఢి ఉండదు అక్కడ సారీ ఎటిమలాజికల్ మీనింగ్ ఉండదు రూఢి మీనింగే ఉంటుంది అలాగే పంచ అంటే ఐదు జనా అంటే జనులు కానీ పంచజనాహాన్ని సమాసం చేసిన తర్వాత అది ఐదు కాదు జనులు కాదు అది ఒక రూఢి ఏమిటా రూఢి అంటే ప్రాణము ప ఒక పంచజనము మనస్సు ఇంకో పంచజనము కన్ను మరో పంచజనము చెలి ఇంకో పంచజనము అన్నము ఇంకో పంచజనము అంతే అర్థం సమాసమంతో చేశాక ఇంకా విడివిడి పదముల అర్థాన్ని చూడడానికి అవకాశము లేదు తర్వాత కథం పునః అసతి ప్రథమ ప్రయోగే రూఢిశక్త్యా ఆశ్రయతూ అది రూఢి అర్థం మీరు పంచజన శబ్దానికి రూఢి అని మీరు చెప్పినట్లయితే అంటే ఫిక్స్డ్ మీనింగే తీసుకోవాలి అని మీరు అంటున్నారు కదా దాని మీద అబ్జెక్షన్ అబ్జెక్షన్ ఏమిటంటే రూఢి ఫిక్స్డ్ మీనింగ్ తీసుకోవాలంటే అంతకు ముందు నుంచి అది ఆ రకమైన యూసేజ్లో ఉండి ఉండాలి యూసేజీ లేకుండా అర్జెంటుగా మొట్టమొదటిసారిగా విన్నప్పుడే అది రూఢి అని మీరు ఎలా చెప్తారు ఇంతకు ముందు ప్రయోగములు చేసి చేసి చేసి ఉంటే అది రూఢి అని మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం ఫిఫ్టీ బిల్డింగ్స్ అని ఆ మాట ఫస్ట్ డేని ఆయన ఎవడో అన్నాడు అప్పుడు అది రూఢే యోగమా యోగమే అది రూఢి కాదు ఆ తర్వాత అదెలా రూఢి స్థిరపడి ఇప్పుడు రూఢైంది అలాగే పంచజనా అన్నది వేదంలో చెప్పారు వేదము అంటే మొదటి శబ్దం అది అపౌరుషేయ శబ్దాన్ని పట్టుకుని ప్రథమ ప్రయోగం సృష్టి ఆది అని వీళ్ళు అలా చెప్తారు కదా వేదము సృష్టి ఆది ఎందు గలదు అని చెప్తారు కాబట్టి అది ప్రథమ ప్రయోగం ఏదో రామాయణం ఆది కావ్యం అన్నట్టుగా అది ప్రథమ ప్రయోగం ప్రథమ ప్రయోగంలో రూఢనే మాట ఎక్కడ కుడుతుంది ఓ పదిసార్లు యాభై సార్లు ప్రయోగించేటా రూఢి కానీ ఊరికి ముందే రూఢలు అంటావు అంటే అదే పూర్వపక్షం శక్ ఉద్ధివతిహ అక్కడ లేదు రూఢులు ఉంటాయి వేదంలో ప్రథమ ప్రయోగంలో కూడా రూఢి ప్రయోగాలు ఉంటాయి లైక్ ఉద్భిదాధిపతి ఉద్భిదా యజేత అని వాక్యం ఉన్నది అక్కడ ఉద్ధిచ్చానికి రూఢర్థం చెప్పుకోమన్నారు యోగార్థం చెప్పద్దు రూఢర్థం చెప్పుకోకొని పూర్వ మీ మాంసకుల నిర్ణయం ఉంది మరి అది ప్రథమ ప్రయోగమేగా దానికి రూఢి చెప్పారు కదా లేదు చెప్పారా లేదా ఇక్కడ కూడా ప్రథమ ప్రయోగములకు కూడా రూఢము చెప్తాము ఇది మళ్లీ క్లాస్లో ఈ అధికరణాన్ని ఫినిష్ చేయగలుగుతామా అయిపోతుంది మళ్లీ క్లాస్లో దీన్ని ఫినిష్ చేద్దాం ఓకే పూర్ణమదూర్ణమి